సంకీర్తన ముప్పై మూడు అయ్యో వారి భాగ్యమంతేకాక నెయ్యపు వెన్నవట్టుక నెయ్యి వెదికేరు దేవుడు వెల్లవిరై దిక్కుల నిండుండగా సోవల నాస్తికునకు శూన్యమై తోచు ఈవల వానగురిసి ఏరు ఎంత బంటివారినా కావరపు జీవునకు గతుగతుకే హరిశరణంటేగాచేయట్టి ఉపాయమే ఉండగా విరసానకు కర్మమే వెగ్గళమాయే పరగ నరులకెల్లా పట్టపగలై ఉండగా అరయ కొన్ని జంతువుల కంధకారమాయను ఇక్కడ శ్రీవెంకటేశు ఎదుటనే ఉండగాను అక్కట మూఢునకెందు అనుమానమే మక్కువనింతా నమృతమయమైన కోడికి తెక్కుల దవ్వబొయ్యేది తిప్పపెంటలే